ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వృక్షో రక్షతీ రక్షిత అనేది సూక్తి వృక్షాన్ని మీరు రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తు రక్షిస్తుంది అలాగే ధర్మో రక్షతీ రక్షిత ధర్మాన్ని మీరు కాపాడండి ధర్మం మిమ్మల్ని అనేది సామెతే ఇక్కడ వృక్షాలు మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అనేక రకాలుగా ఉపయోగపడతాయి కొన్ని చిన్న చిన్న మొక్కలు ఇట్లాంటి ఔషధుల్లాగా ఉపయోగపడతాయి కొన్ని పెద్ద పెద్ద చెట్లు కలపకి కట్టెలకి వంటపు రకరకాలుగా ఉపయోగపడతాయి వాటిలో ఇవాళ మనం కల్ప లాంటిది ఒక వృక్షాన్ని గురించి చెప్పుకుందాం కల్ప అంటే దాని దగ్గరికి వెళ్ళి ఏదడిగితే ఇది ఇచ్చేస్తుంది పని అయిపోద్ది అన్నమాట అట్లాగే ఆ కల్పవృక్షం లాంటిది ఏంటంటే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఎలా కల్పవృక్షం అయిందంటే దీంట్లో పనికిరాని భాగం అంటూ ఏది లేదు ఇది కొమ్మలు లేకుండా మట్టలు మాత్రం ఉంటాయి మొదలు మానుకి ఒక్కొక్క చుట్టూత ఆకులాగా మట్ట ఈ నెల ఉన్నటువంటి ఆకులు ఉన్నటువంటి మట్ట వస్తూ ఉంటుంది అది క్రమక్రమంగా పెద్దది చాలా ఆలస్యంగా మిగతా మొక్కలన్నిటికంటే కూడా ఆలస్యంగా ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన దాకా కాపు మొదలుపెట్టదు దీని గురించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం ఇంకా విశేషం ఏంటంటే మనుషులకు ఈ కొబ్బరి చెట్టుకు కూడా చాలా పోలికలు ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుందాం చాలా విచిత్రంగా వింతగా ఉంటుందన్నమాట ఆ పోలికలే చూస్తే ప్రతి భాగం కూడా ప్రయోజనకరమే చెట్టు పెద్దదైన తర్వాత కాయలు కాస్తూ ఉంటుంది మట్టలు ఉపయోగపడతాయి ఇంటి పై కప్పులు వేసుకోవడానికి కానీ పూరికా పాకలు కప్పుగా వేసుకోవడానికి కానీ కొబ్బరి కాయలో ఉన్నటువంటిది లేతకాయ మూడు నెలలు నాలుగు నెలలు వయసు వచ్చేసరికి బోండం కొబ్బరిలో ఉన్నటువంటి నీళ్లు చాలా ఔషధాలకు ప్రభావం ఉంటుంది ఔషధ విలువలు ఉంటాయి విరోచనాలు అవుతున్నా జ్వరాలు వచ్చిన కొబ్బరి నీళ్లు తాగితే గ్లూకోజులు ఇట్లాంటివి పెట్టకుండానే సరిపోతుంది తాగలిగిన స్థితిలో ఉంటాయి అలాగే పీచు కొబ్బరికాయ కనుక కొట్టేటప్పుడు పైన కొబ్బరి మళ్ళీ పీచు ఉంటుంది ఆ పేచు పీచు మొత్తం తీస్తే అది కొబ్బరి పరుపులు దిండ్లు వాటిల్లో వేయటానికి వీలుగా పీచు వస్తుంది ఆ పీచుని కొట్టేస్తే కొంత పొడిలాగా వస్తుంది అదేమో ఎరువుగా ఉపయోగపడుతుంది మంచి ఎరువుగా తేమను పీల్చుకొని వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా నేలలో ఎక్కువ తేమ ఉండేలాగా చేస్తుంది ఆ పీచు తర్వాత ఈ కొబ్బరి ఏడో సంవత్సరం సుమారుగా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి లెక్క కోసం అయితే రెండు వందల రకాల దాకా ఉన్నాయి మనకు చూసేటటువంటివి ఒక పది పదిహేను రకాలు ఉంటాయి వీటిల్లో మన తూర్పు తీరంలో మని సముద్ర భాగంలో ప్రాంతాల్లో ఈస్ట్ కోస్ట్ టాల్ వెరైటీ అనేది ఉంటుంది మన తూర్పు తీరం కాబట్టి ఈస్ట్ కోస్ట్ టాల్ ఇవి చాలా ఎత్తుగా పెరిగేటటువంటి మొక్కలు ఆలస్యంగా కాపుకొస్తాయి అట్లాగే గోవా కేరళ ఇటు వచ్చేటటువంటి దాన్ని వెస్ట్ కోస్ట్ టాల్ అంటారు ఇది వాటి తర్వాత పొట్టిగా ఉండే రకాలు కొన్ని ఉంటాయి గంగా బోండం అని ఉంటుంది ఇది ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకే కాపు మొదలుపెట్టి చాలా తక్కువ ఎత్తులో చేయెత్తితే అందేలాగా కోసుకోవడానికి వీలుగా ఉంటాయి ఇది కొబ్బరి కంటే నీళ్ళకి బాగా ఉపయోగంగా ఉంటుంది ఎక్కువ కాయలు ఉంటాయి ఎక్కువ నీళ్లు వస్తాయి దాంట్లో నుంచి దాన్ని అలాగే చెట్టు మీద ఎక్కువ కాలం ఉంచినప్పటికి కూడా కొబ్బరి ఎక్కువ పెరగదు ఇలా ఇంకా కొన్ని అలంకరణ కోసం పెంచుకునే మొక్కలు ఉంటాయి కొబ్బరి మొ ఇవి మూడో ఏట నాలుగో ఏటనే కాపుకి నేల మీదనే గెలలు కూడా ఆనేటటువంటి రకాలు కూడా ఉంటాయి ఇవి డ్వార్ఫ్ వెరైటీస్ అంటారు మరగుజ్జు రకాలు ఇందులో ఆకుపచ్చగా ఉండేటటువంటి రంగు ఎర్రని రంగు ఇట్లా రంగురంగులు కూడా మార్పు ఉంటాయి మూడు భాగాలుగా ఉంటుంది కాయ గుండ్రంగా కాదు మూడు రకాలుగా గుండ్రంగా ఉంటూనే మూడు రకాలుగా ఉంటాయి ఆ పైన ఒక బెరడులాగా ఉంటుంది ఒక పొర లాంటిది అది తీసేస్తే లోపల పీచు ఉంటుంది మళ్ళీ ఆ పీచుని కనుక తీస్తే పైన టెంక్ ఉంటుంది ఆ టెంకె లోపల కొబ్బరి ఉంటుంది ఇది పూర్తిగా తయారయ్యి ఆ కాయ చెట్టు నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది అది చూద్దాం సుమారుగా కాయ పిందె దానికి నెల నెల ఒక గెల ఇస్తుంది ప్రతి చెట్టు కూడా నెలకి ఒక గెల ఇస్తుంది అట్లాగే ఒక మట్ట కూడా వేస్తుంది ఒక ఆకు ఒక గెల అయితే సంవత్సరానికి పన్నెండు గెలలు వేస్తాయి ఇది మనిషి స్త్రీ యొక్క పునరుత్పత్తి లాగానే నెలకు ఒకరోజు నెలకు ఒకసారి బయట ఉండటం జరుగుతుంది మెన్సెస్ బహిష్టు అలాగే ఇది కూడా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఒక గెల ఒక ఆకు మట్ట వేస్తుంది అనమాట అయితే ఎండాకాలంలో ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చినటువంటి గెలలు రాలిపోతాయి కనపడకుండా అవిసిపోతాయి అనమాట తయారు కాకముందే అందువల్ల సంవత్సరం మొత్తం మీద ఎనిమిది తొమ్మిది గెలలు కనపడేలాగా వస్తాయి ఇది చల్లటి ప్రాంతాల్లో మన కోనసీమలో కేరళలో ఇటువంటి చోట్ల ఎక్కువగా వస్తాయి ప్రతి నెల అంటే సంవత్సరం మొత్తం మీద ఎనిమిది తొమ్మిది గెలలు వస్తాయి ఒక్కొక్క గెలకి ఆ బట్టి ఇరవై ముప్పై యాభై వంద కాయలు ఉంటాయి ఒక్కొక్క గెలకి అవి అలాగే ఉంచితే పూర్తిగా అలాగే ఉంటే తొమ్మిది నెలలకు ఎండిపోయి దానికే రాలిపోద్ది మానవ జన్మలాగానే తొమ్మిది నెలలకు ప్రస్తవించినట్లుగా ఇక్కడ కూడా పోలిక తొమ్మిది నెలలు ఆ చెట్టు మీదనే ఉండి దానికే రాలిపోద్ది ఈ లోపల మనం గనక ముందుగా కావాలని ఎక్కువ గెల్లొస్తాయి అనుకొని నరిగితే తప్ప ఇది అప్పుడు దాన్ని నిలవ ఉండే కాలం ఎక్కువ దీన్ని ఆ పై బెరడు కనుక చాలా రోజులు నిలవు ఉంటాయి అప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయని తీసి కొబ్బరి కాయ కాయలుగా అమ్ముతారు దేవుడు పూజలలో పునస్కారాల్లో వాటిలో వాడతారు వంటలు అన్నిట్లో కూడా కొబ్బరి చాలా రుచికరంగా స్వీట్స్లో మసాలా రకాల్లో కారపకూరలో అన్నిట్లో కూడా కొబ్బరి చాలా రుచికరంగా ఉంటుంది ఆ కొబ్బరిని ఎండబెడితే ఎండు కొబ్బరి అవుతుంది చాలా రోజులు నిలవ ఉంచుకోవచ్చు ఈ చెప్ప ఒక చెప్పలో గట్టి రేకులాగా ఉన్నటువంటి చెప్పలో ఈ కొబ్బరి పేర్కొని ఉంటుంది కొబ్బరి ముదిరే గట్టిగా ఉంటుంది దాన్ని తీసి మనం పచ్చళ్ళకి వాటికి వాడుకుంటాం ఇది దీన్ని సుమారుగా డెబ్బై సంవత్సరాల దాకా ఉంటుంది చెట్టు అయితే యాభై అరవై సంవత్సరాలు అట్లా దాటిన తర్వాత క్రమంగా దిగుబడి తగ్గుతూ ఉంటుంది ఇది కూడా మానవ జీవితానికి సంబంధించినంత పూలకి ఇది కూడా మరొకటి ఇంకోటి ఆ కాయనే బాగా ముదిరినటువంటి కాయనే మనం నాటితే నెలలో మొక్క రావటానికి ఐదు నెలల్లో పడుతుంది ఇది కూడా మన పిండం ఐదు నెలలకి కడుపులో గుండె కొట్టుకోవటం మొదలవుతుంది సో ఇట్లా చాలా పోలికలు ఉన్నాయి వీటిల్లో ఈ రకాలు అవి ఉంటాయి కొబ్బరి ఔషధంగా పనిచేస్తుంది ప్రతి భాగం కూడా ఇందులో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కల్పవృక్షం అనుకోవచ్చు వీటిని ఇంటి ముందు కూడా తక్కువ ఖాళీలో ఉన్నప్పటికి కూడా వాతావరణం బాగుంటే పెంచుకోవచ్చు ఈ కల్పవృక్షాన్ని మనో పూజల్లో వాటిల్లో ఉండటం నిలవ ఉంచటం నిలవ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేటటువంటిది అందుకే కొబ్బరి మనకు కల్పవృక్షం అనుకుంటాం సెలవు